శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయ నమామి భగవత్పాదశంకరం లోకశంకరం అశాస్త్రవితం ఘోరం తప్యే తోజనా దంభాహంకారుక్త వితాహ సో ఇక్కడ టాపిక్ ఏమంటే వ్యక్తులలో అందరి ఎందు నిష్ట ఉంటుంది ప్రతి వాళ్ళనూ ఉంటుంది నిష్ట నిష్ట అన్నది శ్రద్ధాశబ్దానికి పర్యాయము ప్రతి వాళ్ళనూ ఉంటుంది లోకంలో ఒక అభిప్రాయం ఏమిటంటే ఎవరో దేవాలయాలకు వెళ్ళేవాళ్ళు పూజలు చేసేవాళ్ళు వాళ్ళ ఎందే శ్రద్ధ ఉంటుంది మిగతా వాళ్ళకి ఆ మాల్స్కి దానికి వెళ్ళి తిరుగుతూ ఉంటారు వాళ్ళకి ఏ శ్రద్ధ ఉండదు అని ఒక అభిప్రాయం అది సరికాదు శ్రద్ధ లేనివాడు ఎవడూ ఉండడు అందరికీ శ్రద్ధ ఉంటుంది ఎటు ఎవడి శ్రద్ధ వాడిది యోయ శ్రద్ధ సేవ ఎవడి శ్రద్ధ వాడిది నేను చిన్నప్పుడు ఆ సినిమాల మీద ఎంతో శ్రద్ధ ఉండేది మాకు పెద్దవాళ్ళు మా నాయనగారు మొదలైన పెద్దలు ఏమిటో వెళ్ళగింత శ్రద్ధ ఈ సినిమాల మీద ఏముందో దాంట్లో అని పాపం వాళ్ళు విస్తుపోతూ ఉండేవారు మాకు తెలిసేది కాదు అలాగే పారిపోయి ఆ టూరింగ్ టాకీసుల చుట్టూ వెళ్ళి రాత్రి నిద్రపోవడం మానేసి ఆ టూరింగ్ టాకీసులు చుట్టూ తిరిగి అవేవో సినిమాలు పిచ్చి పిచ్చి సినిమాలు చూసి వచ్చేవాళ్ళం ఆ శ్రద్ధలా ఉంటుందంటే కాబట్టి యోయ శ్రద్ధ సహవ సహా ఎవరి శ్రద్ధ వాడిది ఇక టాపిక్ ఏమిటంటే వ్యక్తిలో ఉన్న శ్రద్ధ ఫలాన అంటే సాత్వికమా రాజసమా తామసమా అది ఎలాగా గుర్తుపట్టడము అది అర్జునుని ప్రశ్నది దానికి సమాధానం సో వాడు చేసే తపస్సుని మీరు పరిశీలించండి దానివల్ల ఏమవుతుందంటే వాడి శ్రద్ధ రాజసమా తామసమా లేక సాత్వికమా అన్నది మనకి తెలిసిపోతుంది వాడు చేసి తపస్సుని పరిశీలిస్తే తర్వాత వాడు చేసి వాడు తిని తిండిని మీరు పరిశీలిస్తే కూడా వాడి నిష్ఠం మనకి బయటపడుతుంది అని చెప్పబోతున్నారు ఈ విధంగా దానివల్ల ప్రయోజనం ఏమిటి ఎదుటివాడి నిష్ట ఫలానా అని తెలిసిందనుకోండి మనకి దానివల్ల మనకేమిటి లాభము అంటే మనం వాడిని అనుసరించాలా అక్కర్లేదా అన్నది తెలుస్తూ ఇప్పుడు లోకంలో గురువుల పేరుతోటి చాలామంది చలామణిలో ఉంటారు గురువులుగా చలామణి ఉంటారు విచ్ ఈజ్ ఆల్ రైట్ అయితే మనం ఎన్నుకునేటప్పుడు సాత్వికమైన నిష్ట కలిగిన గురువుని ఎన్నుకోవాలి రాజసనిష్ట తామస నిష్ట ఉన్న గురువుని మీరు ఎన్నుకున్నారనుకోండి మీ జీవితమే వ్యర్థమైపోయే సందర్భం ఉంటుంది చాలామంది ఆ పొరపాటు చేస్తూ ఉంటారు రాజసనిష్టని తామసనిష్టని కలిగి ఉన్న వ్యక్తులను గురువుగా ఎన్నుకుంటారు బాహ్యమైన ఆడంబరాలకి అట్టహాసాలకి ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇస్తూ ఉంటారు జనులు జెజారిటీ ఆఫ్ ది పీపుల్ అలాగే ఉంటారు సాత్విక నిష్ట కలిగిన వారు చాలా అరుదుగా ఉంటారు సాత్విక నిష్ట కలిగిన మహాత్ములను మనం అనుసరించాలి అనే శ్రద్ధ కలవాళ్ళు కూడా చాలా రుదుగా ఉంటారు లోకము అట్టహాసానికి ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇస్తూ ఒక స్వామి వస్తూ ఉంటే ఆయనతో పాటుగా బాణాసంచల్చుకుంటూ ముందు కనుక పెద్ద హడావిడిగా వచ్చారనుకోండి ఇంకొక స్వామిని నడుచుకుంటూ బోధం మీద కండు అవేషన్ లేచక్క వచ్చాడనుకోండి ఈ జనం ఎవరిని ఫాలో అవుతారు ఆ బాణాసంచవామినే ఫాలో అవుతారు ఇట్ ఈజ్ లైక్ దాట్ ఒక స్వామిని అడిపొచ్చాడనుకోండి ఇంకో స్వామి గుర్రమో ఏనుగో ఎక్కువ వచ్చాడనుకోండి ఎవరిని ఫాలో లేకపోతే పల్లగీలో వచ్చాడనుకోండి ఎవరిని ఫాలో అవుతారు ఆ పల్లగీ స్వామినే ఫాలో అవుతారు ఇట్ ఈజ్ లైక్ ఇంతే కాదు మరి నేను చెప్తే మీరు కంప్లైంట్ చేస్తున్నాను అనుకుంటారు ఒక స్వామిని భిక్షకు పిలిస్తే టెన్ థౌజండ్ రూపీస్ అవుతుంది ఇవ్వాల్సి ఉంటుంది అని రూలు పెట్టారనుకోండి ఇంకో స్వామికి పిలిస్తే చాలా వస్తానన్నట్టుగా ఇంకో స్వామి ఉన్నాడు అనుకోండి వీళ్ళు ఆ పిలిస్తే చాలా వస్తానన్న స్వామిని పిలవరు ఆ టెన్ థౌసండ్ భిక్ష స్వామినే పిలుస్తారు ఆయన ఖాళీ లేదన్నా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి రెండు నెలల ముందే అపాయింట్మెంట్ తీసుకుని డేట్ ఫిక్స్ చేసుకుని ముందే పదివేల రూపాయలు జమ కట్టే వస్తారు వీళ్ళు పీపుల్ ఆర్ క్రేజీ ఫెలో సైటల్ అంటే దీన్ని మీకు జనం ఎటుంది వీళ్ళ ఫోకస్ అన్నది అర్థమవుతుంది మొత్తం మీద ఈ నిష్ట యొక్క స్వరూప స్వభావాలను తెలిసి ఉండడంలో చాలా ప్రయోజనము గలదు తపస్సు చేస్తుంటే వాడి తపస్సుని చూసి మనం నిష్టని చెప్పేయచ్చు వీడేం తపస్సు చేస్తాడంటే ఘోరమైన తపస్సు చేస్తాడు ఘోరమైన అంటే రెండు రకాలుగా చూస్తే మనకి భయం వేస్తుంది వీడు ఇలాంటి తపస్సు చేస్తున్నాడు బతికి బట్ట కడతాడా లేకపోతే ఈ తపస్సులోనే వీడి ప్రాణాలు పోతాయా అన్నట్టుగా భయం వేస్తుంది అలాంటి తపస్సు చేస్తూ ఉంటాడు ఘోరమైన తపస్సు ఈ ఘోరమైన తపస్సు శాస్త్ర నిషిద్ధం శాస్త్రం ఎప్పుడూ కూడా సాఫ్ట్గా ఉండే తపస్సుని బోధిస్తుంది తప్ప ఘోరమైన తపస్సుని శాస్త్రము ఎన్నడూ విధించలేదు పైగా నిషేధించింది కూడాను ఇప్పుడు కొంతమంది ఉపవాసాలు చేస్తూ ఉంటాను ఈ ఉపవాసాలు చేసేప్పుడు వాళ్ళు ఎలా అది ఘోరమైన తపస్సుగా దాన్ని కన్వర్ట్ చేసేస్తారు ఉపవాసం అనేది తపస్సు దాన్ని ఘోరముగా తయారు చేసి పెట్టుకునేటువంటి పొరపాటును కొంతమంది చేస్తారు ఈ పొరపాటు మోస్ట్ మోర్ ఆఫ్ అన్ నాట్ అంటే తరచుగా పురుషుల కంటే ఎక్కువగా ఈ పొరపాటు చేస్తూ ఉంటారు స్త్రీలు సెంటిమెంట్ మీద పోతారు ఏకాదశి ఉపవాసం ఉండాలి ఒక జనరల్ రూలు అది ఫాలో అవుతారు ఇది కాకుండా ఏదో బాబా గారి ప్రీత్యర్థము బుధవారము గురువారము అని అదో ఉపవాసం పెట్టుకుంటాను సో గురువారం బాబా గారికి ప్రీతి బాబా గారికి ప్రీతి ఏమిటి గురువారం అన్ని వారాలు ప్రీతి అయ్యి ఉంటాయి ఆయనకి అంతేనా అయితే గురువారం ఒక్కటే ప్రీతి మిగతా ఆరు రోజులు ఆయన ఎక్కడనో దాముకునే వారే ఉన్నాను ఏమిటిదంతాను ఇదంతా కూడా చాలా అసందర్భంగా ఉంటుంది వెంకటేశ్వర స్వామికి శనివారం ప్రీతే మిగతా వారాలు ప్రీతి కదా ఎవరు చెప్పాడు నీకు శనివారం ప్రీతి అన్ని వారాలు ప్రీతే దీంట్లో మళ్ళీ ప్రీతి ఏమిటి అసలు ఫలానా వారం ప్రీతి వీళ్ళు పెట్టుకున్న సెంటిమెంట్ కదది అలాంటి సెంటిమెంట్ ఏదో పెట్టుకోవడం పెట్టుకుని బాబా గారి ప్రీతి గురువారం నాడు ఉపవాసం ఏకాదశి బుధవారం వచ్చిందనుకోండి వీళ్ళ వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది లేకపోతే ఏకాదశి శుక్రవారం వచ్చిందనుకోండి గురువారం బాబాగారు ఉపవాసం శుక్రవారం ఏకాదశి ఉపవాసం ఉపవాసం పోనీ ఒకటి స్కిక్ చేద్దామంటే భయం ఎందుకంటే వ్రతం పెట్టుకుంటారు కదా స్కిక్ చేస్తే ఏమైనా ప్రమాదం వస్తుందేమో అని భయం సో ఈ విధంగా భయం కారణంగా తపస్సు చేయటం మాటన్ని ఆ మాట నిలబెట్టుకోకపోతే దేవుడికి కోపం వచ్చి మన పనిష్మెంట్ చేస్తాడేమో అనేటువంటి ఒక రాంగ్ సెంటిమెంట్ కారణంగా ఈ విధమైనటువంటి తప్పు పని చేయటము అంటే అధికముగా ఉపవాసము చేయుట దానివలన ధాతువైషమ్యం నిర్మాణమయ్యి శరీరంలో ఉండే సప్త ధాతువులలో ఉంటాయి కదా ధాతువులు అంటే శరీరం తయారైనటువంటి ముడి సరుకు మధ్య మాంసము ఇత్యాదులు వాటిలలో వైషమ్యము వచ్చి శరీర ఆరోగ్యం పడయ్యే ప్రమాదం ఉంది యోగ సూత్రాల్లో దీని మీద కొంత చర్చ ఉంది అక్కడ తపస్సు అనే మాట వస్తుంది కదా తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ అని ఒక సూత్రం ఒకటి ఉంటుంది సాధనపాదనలో మొదటే ఉంటుంది అది దాంట్లో తపస్సు అన్న చోట ఈ చర్చ చేశారు కాబట్టి మీరు తపస్సు పేరుతోటి ఆరోగ్యం ఎడగొట్టుకోకూడదు కొంతమంది తపస్సు పేరుతో రోగాల కొని తెచ్చుకుంటారు అలాంటి తపస్సులు చేయకూడదు అలాంటి తపస్సులు చేస్తున్నారంటే మీరు బలమైన కోరిక తీరడం కోరిక పెట్టుకుని ఆ కోరిక తీరడం కోసం ఎటువంటి తపస్సు చేస్తున్నారేమో అని మనం అనుకోవాల్సి ఉంటుంది లేదా మీరు ఒక భయము కారణంగా అనేక సందర్భాల్లో భయమున్న ప్రతి సందర్భంలోనూ సూపర్ సిషన్ ఉంటుంది అంధవిశ్వాసము ఉంటుంది భయం ఉందంటే అది సూపర్ సిషన్లో పడిపోతుంది లేకపోతే భయానికి హేతువు లేదు కాబట్టి అటువంటి కారణం మీరు చాలా ఓపెన్ మైండ్తో వినాల్సి ఉంటుంది ఈ పాఠం ఎందుకంటే ఇలాంటి పాఠాలు మీకు ఎవడూ చెప్పడం ఎవడో నాలంటి పొట్టుగా ఎవడో చెప్తాడు తప్ప మామూలుగా మీకు లోకంలో ఇలాంటి పాఠాలు ఎవడో చెప్పడం వాళ్ళు ఏం చెప్తారంటే ఈ పూజలు చేయండి ఆ పూజలు చేయండి ఈ పూజలు చేస్తే మీకు కోరికలు తిరగతాయి మీకు వచ్చిన సమస్య ఏమిటో చెప్పండి ఆ సమస్య ఏ దేవత నిర్మాణం చేసిందో చెప్పి దానికి తగ్గ పూజ నేను చెప్పేస్తాను అన్నట్టుగా ఉంటాను ఇట్ ఈజ్ లైక్ దాట్ ఈ ఆల్మోస్ట్ లైక్ డయాగ్నాస్టిక్స్ డయాగ్నాస్టిక్స్ మీరు హాస్పిటల్కి వెళ్ళారనుకోండి వాడేదో ఎక్స్రే అంటాడు లేకపోతే బ్లడ్ టెస్ట్ అంటాడు ఇలాంటి రెండు మూడు టెస్టులు చేసి మీకు ఉన్నటువంటి ఆ వైషమ్యం ఏ రకమైన అనారోగ్య హేతులేదో దాన్ని పసిగట్టి దానికి మందు ఇచ్చి పంపిస్తారు కదా మన వాళ్ళు కూడా అలాగే ఉంటారు మీరు వెళ్ళగానే కష్టంతో వెళ్ళగానే అసలు ఏ దేవత కారణంగా మీకు కష్టం వచ్చింది ఏ గ్రహం కారణంగా వచ్చింది ఏ నక్షత్రం కారణంగా వచ్చింది అంతా కూడా వాళ్ళు లెక్క వేసేసి మీకు డయాగ్నాస్టిక్స్ ఇచ్చేస్తారు ఇచ్చేసి మళ్ళీ వెంటనే దానికి పరిష్కారాలు కూడా ఇచ్చేస్తారు ఈ పూజ చేయండి ఆ జ పని చేయండి అది చేయండి అని పరిష్కారాలు ఇచ్చేస్తారు అలా చాలామందికి రిజల్ట్స్ వచ్చేస్తూ ఉంటాయని కూడా ప్రచారం చేసేది రిజల్ట్స్ వచ్చేస్తూ ఉంటాయి వారు ఏమిటనుకుంటున్నారు ఇలాగా భగవద్గీత పేరు చెప్పి భగవద్గీతలో రిజల్ట్స్ వద్దని చెప్తాడు శ్రీకృష్ణుడు కాబట్టి కొంచెం మీరు ఓపెన్ మైండ్తో వినాల్సి ఉంటుంది ఓకే మీ ఐడియాస్ మీకు చాలా ఐడియాస్ ఉండుంటాయి మీరు బాగా శాస్త్రాలు బాగా అధ్యయనం చేస్తూ ఉండవచ్చు కూడా అయినప్పటికీ కూడా ఆ భావజాలమంతని పక్కన పెట్టి అసలు ఓపెన్ మైండ్తో విని చూడండి ఏమన్నా ఉపయోగపడే అంశాలు ఉంటే తీసుకోవచ్చు ఉపయోగపడే అంశాలు లేకపోతే ఏమీ ప్రమాదం వెళ్ళదు వారు వెళ్ళవచ్చు కాబట్టి కొంచెం ఓపెన్ మైండ్తో వినవలసినదిగా నేను మనవి చేస్తున్నాను ఈ విధంగా మనవి చేయడం కూడా నాకు అలవాటు మీ తెలియని సంగతి ఏమీ కాదు కాబట్టి వీళ్ళు ఘోరమైన తపస్సును చేస్తారు ఇటువంటి ఘోరమైన తపస్సు శాస్త్రం విధించలేదు ఎక్కడా కూడా శాస్త్రం విధించిందో మారిందో వాళ్ళకేం తెలుసు అసలు వాళ్ళకి శాస్త్రమే తెలీదు శాస్త్రజ్ఞానం ఉండదు శాస్త్రము వాళ్ళకి తెలుసుకోరు వాళ్ళు సంస్కృతం చదువుకోరు సంస్కృతం చదువుకుంటే శాస్త్రం కొద్ది గొప్ప తెలుస్తుంది అది తెలిసే అవకాశమే శబ్దజ్ఞానం లేనివాడికి శాస్త్రం తెలిసే అవకాశం లేదు కొన్ని శాస్త్రం తెలుసున్న వాళ్ళని అనుసరిస్తారా అది ఉండదు కాబట్టి ఏమవుతుంది ఏది శాస్త్రవిహితము ఏది కాదు అనే వివేకము కొరవడుతుంది కొరవడిన కొరవడుతుంది ఆ కారణంగా అశాస్త్రవిహితం అంటే శాస్త్రవిహితము కాని తపస్సుని ఈ జనులు చేస్తూ ఉంటారు ఎప్పుడైతే శాస్త్రవిహితము కాలేదో అది ఘోరమైనటువంటి తపస్సు అంటే భయమును గొల్పే తపస్సు అయ్యేటువంటి అవకాశం ఉన్నది మీకు దృష్టాంతం చెప్పాలంటే మామూలుగా మేకులతో తయారు చేసిన ఆసనంహట తయారు చేస్తారు మేకులతో మేకులు కొట్టి ఆసనోహట తయారు చేస్తారు ఆ అది కష్టం మేడ్ది అంటే మామూలుగా మీరు వడ్రంగిని ఒకటిని పట్టుకుని ఓ చెక్క ఒకటి సంపాదించి కొంచెం గట్టిగా ఉండి చెక్క గట్టిగా ఉండాలి లేకపోతే మేకులు ప్రమాదం గట్టిగా ఉండాలి వాటికి మేకులు కొట్టి దాని మీద కూర్చుంటాడు కూర్చుని జపం చేస్తాడు అది ఘోర తపస్సులోకి వస్తుంది చిత్రం ఏంటంటే ఈ ఘోర తపస్సు చేసి వాళ్ళందరూ కూడా ఆ వీడు ఏకాంతంలో తన తను ఉంటున్న కుటీరం లోపల ఎవరికి తెలియకుండా మేకుల పీట వేసి కూర్చోవచ్చు అక్కడ కూర్చోడు అక్కడ ఆ పేటను మూలు దాచిపెట్టేస్తాడు దాటిపెట్టేసి మామూలుగా మొదట మంత్రమో ఏదో వేసుకుని కొడుకుని కాలక్షేపం చేస్తాడు మామూలుగా ఎక్కడైనా ఒక పదివేల మందో లేకపోతే లక్ష మందో కుంభమేళ ఇచ్చేది స్థలాలలో జనం పోగొడతారు కదా అక్కడికి ఈ పీట ఈ మేకుల పీట అక్కడికి పుట్టుకొస్తాడు పట్టుకొచ్చి పోగయ్యేదాకా ఆగుతాడు ఆగి ఆ పీట వేస్తాడు అక్కడ ఆ మేకుల మీద కూర్చుంటాడు కూర్చొని చెప్పని చేస్తాడు మీరు ఎప్పుడైనా గమనించారా అసలు మీ మేకుల పీట ఎప్పుడైనా చూసారా కుంభమేళాల్లోనూ బొమ్మల్లో కనపడుతుంది మేకుల పీట మీద కూర్చున్న వాడిని అడగాలి ఏమయ్యా నువ్వు ఇంటి దగ్గర ఒంటరిగా ఉన్నప్పుడు దీని మీద కూర్చుంటావా అని అడగాలి కూర్చోడు చుట్టూ ఒక లక్ష మంది జనం ఉంటేనే దాని మీద కూర్చుంటాడు తర్వాత కొంతమంది ఇంకేం చేస్తారంటే మధ్యలో కూర్చొని చుట్టూ చిన్న గొయ్యిలాగా తవ్వి దాంట్లో నిప్పులు పో మంట పెట్టి ఆ మంట మధ్యను కూర్చొని జపం చేస్తాడు ఇది మనకి కుంభమేళా ఇలాంటి స్థలాల్లో కనపడతాయి ఒకప్పుడు ఓ పల్లెల్లో నిప్పులు వేసుకుని అది నెత్తిమీ కూడా పెట్టుకుంటాడు డైరెక్ట్గా నిప్పులు పెట్టుకోవచ్చు కదా పెట్టుకోడు పల్లెల్లో వేసి పెట్టుకుంటాడు అది కూడా ఓ తలపాగా పెట్టి దాని మీద అంటే కొంత డిస్టెన్స్ మళ్ళీ మెయింటైన్ చేస్తూ ఉంటాడు కానీ దట్ ఈజ్ నాట్ ఈజీ డైరెక్ట్గా పెట్టుకోవడం అది ఎలాగూ చాలా చాలా ఇబ్బంది హాని కలుగుతుంది ఈ ప్లేట్ నెత్తిమీ పెట్టుకోవడం కూడా అంత తేలికేమీ కాదు అందులో ట్రాపికల్ కంట్రీలో చలి చలిగా ఉన్నప్పుడు కొంతవరకు కలిసి వస్తుంది మొత్తం చుట్టూ మంట పెడతాడు ఈ మంటని నిర్మాణం చేయడానికి ఒక శిష్యుడిని ఒకటి ఏర్పాటు చేస్తాడు వాడు ఆ శిష్యుడు అప్పుడప్పుడు ఆ మంటని సెటిలైట్ చేసి వెళ్తూ ఉంటాడు ఆ మంట మరీ పెద్ద మంట అయితే కూర్చోలేకపోతాడు లోపల మరీ తక్కువైతే ఇంప్రెసివ్గా ఉండదు కానీ ఈ పని ఎప్పుడు చేస్తాడంటే కెమెరాలు ఫో ఫోటోగ్రాఫర్సు ఉన్నప్పుడు మాత్రమే చేస్తాడు ఈ ఒకప్పుడు లైవ్ టీవీ ట్రాన్స్మిషన్ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి మంటల మధ్యను కూర్చుని చేస్తాడు ఏదో జప ఏదో చేస్తాడు మనం కలుపూసుకుంటాడు జపని చేస్తున్నాడని అనుకోవాలి జపం చేస్తే మంటల మధ్యను కూర్చుంటే మనస్సు నిలబడిపోతుందా ఏమి అలాగే నిలబడిపోదు ఈ మంట ఎంతవరకు వచ్చిందో బాగా వేడిగా ఉందే ఈ కొంచెం తగ్గితే బాగుండు ఈ శిష్యుడేమో కొంచెం మంట అట్టబెట్టే వీడు ఓవర్ డూయింగ్ ఓవర్ అత్యుత్సాహంతో ఆ మంటని బాగా పెట్టేస్తున్నాడు ఎందుకంటే మంట ఎంత బాగా ఉంటే గురువు గారికి అంత ప్రతి ప్రతిష్ట పేరు వస్తుందని ఈ శిష్యుడు ఓవర్ డూయింగ్ శిష్యుడు పరమానందయ్య శిష్యుడు లాగా వాడు ఆ మంటని గట్టిగా పెట్టేస్తూ ఉంటాడు వీడికి బుద్ధి లేదు శిష్యుడికి ఇంత మంట పెడతాడా అని మధ్యలో ఊన్నమ శివాయ ఉంటాడు మనస్థలా పోతూ ఈ రకమైనటువంటి అజ్ఞాన విలాస యొక్క అజ్ఞానం మనం వర్ణించి చెప్పలేమండి ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్ని రకాల ఘోరమైన తపస్సుల్ని చేస్తూ ఉంటారు ఎంతా ఎందుకు చేస్తారంటే దంభము అందరి ముందు మేకుల పీట వేసుకొని కూర్చోవడం దాని మీద కూర్చొని జపం చేయడం దంభము అందరి ముందు నిప్పులు తొక్కి నేను గొప్పవాడిని నేను నిరూపించడము దంభము అందరి ముందు నిప్పుల్లోకి దిగి దాంట్లో ఏదో నేను తీశాను ఇది తీశాను అది తీస్తాను అని చెప్పడము దంభము ఇవన్నీ దంభంలోకి వస్తాయి మీకు శీర్షాసనం వేసి సామర్థ్యం ఉందనుకోండి మీరు గదిలో మీరు ప్రత్యేకంగా మీ ఆరోగ్యం కోసం శీర్షాసనం వేసుకోవాలి అలా కాకుండా అందరికీ చూపించడం కోసం మీరు శీర్షాసనం వేసి చూపిస్తే వాళ్ళు ఎవరూ ఇప్పుడు మనందరికీ ముందు ఎవడైనా వచ్చి శీర్షాసనం వేసేయడం అనుకోండి మనం వేయలేము చూసి చప్పట్టుకోవడానికి తప్ప మనం ఎదుగు పనికిరాము అది దంభం ఇవన్నీ దంభంలోకి వచ్చేస్తాయి దంభాన్ని గుర్తుపట్టి దూరంగా పెట్టడం చాలా కష్టం ఎందుకంటే మన సమాజంలో మన మతంలో మన కల్చర్లో దంభము చాలా లోతుగా ప్రవేశించేసి బాగా స్ప్రెడ్ అయిపోయి ఉన్నది రాంగ్ మెసేజ్ నేను అనేక పర్యాయాలు మనవి చేస్తున్నాను రాంగ్ మెసేజ్ సమాజంలో బాగా లోతుగా వెళ్ళిపోయింది దాంతోపాటుగా దంభము బాగా వెళ్ళిపోయింది ఇప్పుడు ఒక ఆస ఒక ఆయన వస్తూ ఉంటాడు వస్తూ ఉంటే యమనీయమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధ్యష్టాంగ నిష్టా గరిష్ట అని అనౌన్స్ చేస్తాడు ఆయన పెద్ద ఢిల్లీ వేసుకుని ఉంటాడు ఆయన ఆయన సూచనలేడు సరిగ్గా ఆయన ఆసనము ప్రాణాయామము ఇవన్నీ ఆయన ఏం చేస్తాడు ఆయన అనారోగ్యంలో ఉంటాడు ఆయనేం చేసి ఆసనాలు ప్రాణాయామాలు ఏమి ఉండవు ఆ శిష్యుడు బావులుగా ఏదో కాగితం మీద రాసుకొచ్చింది వాడు చదువుతూ ఉంటాడు మైకు ముందు దట్ కమ్స్ అండర్ దంభ ఎందుకంటే ఏ అష్టాంగ యోగం ఆయనకి చేత కాదో అదే ఆయనకి చేతనవును అని ప్రచారం చేస్తున్నట్టుగా అయింది దంభ అయితే చదివేవాడికి వినివడికి ఏమీ తెలియకపోతే పర్వాలేదనుకోండి అదో లాభం ఈ సంస్కృతంలో ఉన్నవి ఏమీ తెలియకపోవడం అనే ఒక పెద్ద అడ్వాంటేజ్ ఒకటి ఉండనే ఉన్నది సో ఇవన్నీ దంభముతో కూడినటువంటి వ్యవహారములు ఈ దంభాన్ని గురించి మనం చాలా అనుకున్నాము తర్వాత ఇంకొక రహస్యం మీరు గమనించరో లేదో భయంకరమైన తపస్సు చేసి వాళ్ళందరికీ కూడా అహంకారం ఉంటుంది అసలు ఘోరమైన తపస్సు చేసేటంటే దాని నుంచి అహంకారం పుట్టడం కోసమే చేసినట్టు అది ఓ రకంగా లేదా నిజానికి అహంకారం ఉన్నవాడు మట్టితే ఘోరమైన తపస్సు చేస్తాడు ఘోరమైన తపస్సు చేసి వాడికి తప్పనిసరిగా చాలా బలిష్టమైనటువంటి అహంకారము ఉంటుంది వాళ్ళు సరళమైన జనులను తక్కువ చూపు చూస్తారు సింపుల్ పీపుల్ని చాలా తక్కువ చూపు చూస్తారు ఈ ఘోరమైనటువంటి తపస్సు చేసి వాళ్ళు వాళ్ళు అహంకారంతో నిండి ఉంటారు దంభము అహంకారము ఈ రెండు ఉంటాయి ఘోరమైన తపస్సుతో పాటుగా ఈ రెండు లక్షణాలు నిండి తీరుతాయి తర్వాత కామరాగ బలాన్విత అని ఒక సమాసం దాన్ని కామరాగ కామము అంటే కోరికలు రాగము అంటే ఆసక్తి ఆ రెండింటినీ ద్వంద్వ సమాసం చేసి ఆ రెండింటి యొక్క బలముతో కూడి ఉంటారు అని శంకర భగవత్పాదులు అలా వ్యాఖ్యానం చేశారు ఎందుకంటే మీరు చూడండి సంసారమునందు ఆసక్తి గలవాడికి ఒక ఎనర్జీ ఉంటుంది అది సంసారం ఆసక్తి లేని వాడికి ఆ ఎనర్జీ కనపడదు ఈ మాట నిన్న కూడా నేను చెప్పినట్టున్నాను సంసారమునందు బాగా ఆసక్తి గలవాడికి ఉండే ఎనర్జీ వాడికి శక్తి అంటే శక్తి అంటే వాడు ఆ సంసారాన్ని దున్నేస్తూ ఉంటాడు వాడు అసలు నిద్రపోడు మోస్ట్ యాక్టివ్గా ఉంటాడు చాలా ప్రవృత్తిశీలుడుగా ఉంటాడు ఆ వాడు సంసారంలో ప్రవేశించేసి అన్ని రంగములలోనూ ముందుకు దూసుకుపోతూ నెట్వర్కింగ్ చేసేస్తూ ఎక్కువ సమాజంలో ఉండే జనులని కవర్ చేసేస్తో పెద్ద పేరు ప్రతిష్టలని సంపాదించేస్తూ చాలా హడావిడిగా ఉంటాడు అన్ని ప్రవృత్తిశీలము ఇటువంటి ప్రవృత్తి శీలము కొన్నింటికి విరుద్ధము ఉదాహరణకి విద్యార్థులు ఉన్నారనుకోండి వాళ్ళు ఇంతటి ప్రవృత్తి శీలమును కలిగి ఉంటే వాళ్ళ విద్య ఏమవుతుంది చెట్ెక్కేస్తుంది కొండెక్కేస్తుంది అంటే వెళ్ళిపోయే కాలేజీలో లెక్చర్ కాలేజీలో ఎలక్షన్స్లో ప్రెసిడెంట్ గానో సెక్రటరీ గానో పోటీ చేసేసి మొత్తం అందరినీ కలిసేసి చాలా హడావిడిగా ఉన్నాడనుకోండి వాడి చదువు ఏమవుతుంది పోతుంది కాబట్టి ఇటువంటి ప్రవృత్తి శీలము విద్యాభ్యాసానికి విరుద్ధము తర్వాత సాత్వికమైన తపస్సు చేసుకోవాలి ఏదైనా జపము తపస్సు ధ్యానము చేసుకోవాలి అని ఎవడైనా సాధకుడు అనుకుంటే ప్రవృత్తిశీలము దానికి విరుద్ధము దానికి పెద్ద గొడ్డలి పెట్టుబలే ఉంటుంది ప్రవృత్తిశీలం పనికి రాదు దానికి యోగ్యమైన తపస్సు చేసుకోవాలనుకున్నవాడు సైలెంట్గా ఉంటాడు రహస్యంగా మూల కూర్చొని ఉంటాడు వాడు ప్రవృత్తిశీలాన్ని కలిగి ఉండడు తర్వాత ఆత్మనిష్టను కలిగి ఉండే సన్యాసులయందు మీకు ప్రవృత్తిశీలము కనపడదు వాళ్ళు చాలా నిష్టాపరులుగా స్వరూపనిష్టలో ఉంటారు తప్ప సమాజంలోకి దూసుకుపోయి అనేకానేకములైనటువంటి కార్యక్రమాల్లో ఈ పొలిటీషియన్స్తో సమానంగా సెలబ్రిటీ స్టేటస్ కలిగినటువంటి సమాజ జనులు సామాజికలైన సమానంగా వాళ్ళందరితో కలిసి సమాజంలో బాగా దూసుకుపోయేటువంటి స్వభావము అది ఆత్మనిష్ఠులైన సన్యాసులకు విరుద్ధము కాబట్టి దీంట్లో గమనించాల్సింది ఏమిటంటే ప్రవృత్తిశీలము గలవాడికి దంభాహంకారములు గలవాడికి కోరికల కోసం కష్టపడి పనిచేసేవాడికి ఉండే ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ ఆత్మనిష్ఠుడికి నిష్కామంగా బతికే వాడికి ఉండదు వాడు చాలా ఉంటాడు అది నేను మరి సరిగ్గా ఆ పాయింట్ని కన్వే చేయగలుగుతున్నాను చేయలేకపోతున్నాను ఇప్పుడు స్పిరిచువలిస్ట్ ఉన్నాడనుకోండి ఒక రిలిజియనిస్ట్ ఉన్నాడనుకోండి రిలిజియనిస్ట్కి ఉన్న ఎనర్జీ స్పిరిచువలిస్ట్కి ఉండదు తర్వాత సమాజంలో ప్రవృత్తిశీలంగా ఒకడున్నాడనుకోండి ఇంకొక ఆయన ఏకాంతంలో ఆత్మనిష్టగా తపస్సు చేసుకుంటూ ఉన్నాడు అనుకోండి ఈ ప్రవృత్తిశీలుడికి ఉన్నటువంటి ఎనర్జీ ఈ ఆత్మనిష్ఠుడికి ఉండదు తర్వాత కోరికలు ఉన్నవాడికి నిష్కాముణ్ణి మీరు చూస్తే ఈ కోరికలతో సతమతమవుతో వాటి కోసం బాగా కృషి చేసేటు బాగా ప్రయత్నం చేసేవాడికి ఉండే ఎనర్జీ నిష్కాముడికి ఉండదు నిష్కాముడు చాలా క్వైట్గా ఉంటాడు మీకు ఏ ఎనర్జీ కనపడదు వాళ్ళు ఆ బలము నిష్కాముని ఎందు ఉండదు అలాగే సంసారాసక్తి పెట్టుకుని సంసారాసక్తి అంటే ఎలా ఉంటుంది ధనమునందు తీవ్రమైన ఆసక్తి ఉంటుంది భోగములందు ఆసక్తి ఉంటుంది అటాచ్మెంట్ తర్వాత కీర్తి ప్రతిష్టల కండూతి గట్టిగా ఉంటుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలని తాను సంపాదించుకోవాలి అనేటువంటి కండూతి ఉంటుంది తర్వాత పరలోకము స్వర్గాది లోకముల కాక్ష అధికంగా ఉండి దానికోసం యజ్ఞయాగాదులను కామ్యకర్మలను చెయ్యాలి అనేటువంటి దృష్టి ఉంటుంది సో తర్వాత నా నా వాళ్ళు నా భార్య నా పిల్లలు అనేటువంటి మమకారముతోటి బాగా అటాచ్డ్గా ఉంటాడు వీళ్ళందరూ కూడా ఆ అటాచ్మెంట్ యొక్క బంధంలో ఉంటారు ఇటువంటి స్వభావం కలిగిన ఆ అటాచ్మెంట్ ఏం అంటే వీడికి ఒక పిక్యూలియర్ ఎనర్జీని ఇస్తుంది వీడికి ఇప్పుడు చాలా ఎనర్జెటిక్గా ఉంటాడు వెరాజ్ అన్అటాచ్డ్ ఏ రకమైన సంఘము లేకుండా విరక్తుడుగా ఉండేవాని ఎందు ఆ ఎనర్జీ కనపడదు లేదు చాలామంది లోకంలో జనులు ఎలా ఉంటారంటే వాళ్ళు ఈ ఎనర్జీని చూస్తే అది గొప్పనుకుంటారు ఇప్పుడు ఒకడు ఉంటాడు వాడు కామరాగముల యొక్క బలంతో వాడు సమాజాన్ని దున్నెస్తూ ఉంటాడు సమాజంలో దూసుకుపోతూ ఉంటాడు వాడు ఎనర్జీ ముందు ఆత్మనిష్ఠుడికి అసలు ఏ ఎనర్జీ ఉండదు జనం ఎలా ఉంటారు జనం ఏమిటండి పీపుల్ ఆర్ క్రేజీ దే డోంట్ నో ఎనీథింగ్ వాళ్ళకి తెలుసుంటే కదా వాళ్ళు ఎలా ఉంటారు ఈ ఎనర్జీకి వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు కానీ ఆ సైలెన్స్కి అట్రాక్ట్ అవ్వరు ఇప్పుడు రమణ మహర్షి జీవించి రోజుల్లో ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది కొద్దిమంది వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఆ మాటలు రికార్డ్ అయి ఉన్నాయి కాబట్టి మన వచ్చింది కానీ ఆయన దగ్గరికి ఎంతమంది వెళ్ళారు ఆయన దగ్గరికి వంద మంది వెళ్తే ఆ పక్కనే ఉండే పెద్ద టెంపుల్ ఒకటి ఉంది ఆ ఊళ్ళో తమిళనాడులో సర్వత్రా పెద్ద పెద్ద టెంపుల్స్ ఉంటాయి హ్యూజ్ టెంపుల్స్ అక్కడ ఉండే ఆ టెంపుల్లో మీరు ఊరేగింపు చేస్తే వచ్చి జనంలో వెయ్యో వంతు రమణ మహర్షి దగ్గర ఉండటం చాలా తక్కువ వెళ్ళేవారు ఎందుకంటే జనులకు ఆ బాహ్యాడంబరము కావాలి వాళ్ళు దానికి అట్రాక్ట్ అవుతారు బాణాసంచే కానీ అసలు జనాలని మీరు అట్రాక్ట్ చేయలేరు వాళ్ళు సైలెంట్గా ఉండే మహాత్ముని ఎడల వాళ్ళు నిరాదరణ భావము కలిగి ఉంటారు అదే వీడు ఈజ్ నథింగ్ అని అనుకుంటారు కాబట్టి వాళ్ళు జనువు చాలా తేలికగా మిస్లీడ్ అయిపోతారు ఆ ఎనర్జీని చూసి మిస్లీడ్ అయిపోతారు ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది కామన నుండి రాగము నుండి వస్తుంది కాబట్టి ఈ ఘోరమైన తపస్సు చేసేవాళ్ళు ఉన్నారో చూసారా ఈ రాజసనిష్ట లేదా రాజస శ్రద్ధ తామస శ్రద్ధ కలిగిన వాళ్ళు ఉన్నారే వీళ్ళు ఆ ఘోరాతి ఘోరమైన తపస్సును చేస్తూ కోరికలను తీర్చుకోవటము సాంసారిక విషయములపై రాగము అటాచ్మెంట్ పెట్టుకుని దాని నుండి నిర్మాణమయ్యే గొప్ప బలంతో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు జనులు కూడా వాళ్ళ యొక్క ఆ బలాన్ని వాళ్ళ యాక్టివిటీని చూసి వాళ్ళు బుట్టలో పడిపోతారు తప్ప ఆ యాక్టివిటీ వెనకాలండే మోటివేవిటీ అని ఆలోచించేంతటి తెలివితేటలు జనులలో ఉండవు సో ఈ విధముగా ఈ రాజస శ్రద్ధ ఈ ధోరణిలో కొనసాగుతూ ఉంటుంది కామరాగ బల మూగింటిని కలిపి ద్వంద్వ సమాసం చేసేటువంటి పద్ధతి కూడా గలదు భాషకారులు అలా చేయలేదు కానీ ఇతర వ్యాఖ్యాతలు మధుసూదన సరస్వతి మొదలైన ఇతర వ్యాఖ్యాతలు ఏం చేశారంటే కామశ్చరాగశ్చ బలశ్చ అన్నారు తై అన్విత శంకరులు ఏమన్నారంటే కామశ్చరాగశ్చ కామరాగం తయోర్బల తేనా అని ఆయన వ్యాఖ్యానం చేశారు ఈ రెండో వ్యాఖ్యానంలో కామా కోరికలు భోగ్య విషయములపై కోరికలు ఉంటాయి అంటే ఏంటి వాడు పూజలు చేస్తూ ఉంటాడు తపస్సు చేస్తూ ఉంటాడు ప్రతి దాన్ని వెనుక కోరిక ఉంటుంది కోరిక తప్పకుండా ఉండి కోరిక నేను పుస్తకంలో రాశాను అది ప్రింట్ కూడా అయిపోయింది ఇంక ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకోవటానికి అసలు అవకాశమే లేదు ఎందుకంటే రాసేసి ప్రింట్ అయిపోయి లోకల్లో వెళ్ళిపోయిన తర్వాత ఇంక దాన్ని వెనక్కి ఏం ఇప్పుడు చూడండి ఒక ఈ ఆధ్యాత్మిక గురువులు ఉంటారు సమాజంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మహానగరానికి గ్రామాలకు ఎవరు వెళ్ళరు గ్రామంలో ఎంతమంది అయినా ఉంటారు డబ్బు ఉన్నవాళ్ళు మరీ అసలే ఉండరు అందరూ నగరాల్లోనే ఉంటారు దట్ ఈజ్ ఎ జనరల్ ట్రెండ్ దాంట్లో ఎవళ్ళని ఒకళ్ళని తప్పు కాదు జనరల్ ట్రెండ్ సో ఎందుకంటే అర్బనైజేషన్ ఉన్నది ఇట్స్ ఇట్స్ జనరల్ ట్రెండ్ ఆఫ్ ది టైమ్స్ నేను ఊరికే సోషల్ ఫిలాసఫీ గురించి కొన్ని విషయాలు చెప్తున్నాను మీరు ఓపెన్ మైండ్తో వినండి కాబట్టి సొసైటీలో అర్బనైజేషన్ యొక్క ప్రభావం చాలా ఉంటుంది అంచేతనే వేదం చదువుకున్న వాళ్ళు గ్రామంలో ఉంటే వాళ్ళకి ఏం లభిస్తుంది కాబట్టి సిటీస్కి వచ్చేస్తారు టౌన్స్ అండ్ సిటీస్ అలాగే పురోహితులు మీకు టౌన్స్లోనూ సిటీస్లోనూ ఉంటారు తప్ప గ్రామంలో ఉన్న వాళ్ళకి శ్రాద్ధం చేయాలంటే పురోహితులు దొరకడం వ్రతం సత్యనారాయణ వ్రతం చేయాలంటే పురోహితుడు దొరకడం ఈ పురోహితులందరూ నియర్ బై టౌన్స్లో ఉంటారు అలాగే స్వాములందరూ కూడా టౌన్స్లో ఉంటారు దే డోంట్ గో టు విలేజెస్ జనరల్గా కాబట్టి ఈ రకంగా దట్ ఈజ్ ద జనరల్ ట్రెండ్ ఆఫ్ ది అర్బనైజేషన్ ప్రాసెస్ విచ్ ఇస్ ఆల్ రైట్ బట్ మహాత్ముడు ఉంటాడు ఆయన హైదరాబాదు లాంటి ఒక మహానగరానికి వస్తాడు మొత్తం నగరం అంతా పోస్టర్స్ వేసేసి మేము యజ్ఞం చేస్తున్నామని పోస్టర్స్ వేసేస్తాయి ఏదో పెద్ద యజ్ఞమో యాగమో ఏదో ఒకటి పెట్టేది ఆ పోస్టర్స్లో మీరు దంపతులు కనుక వచ్చి పూజాదికములు చేసినట్లయితే మీకు ధనధాన్య సమృద్ధి బాగా కలుగుతుంది పెద్ద పెద్ద పోస్టర్స్ వేస్తారు దంపతులు చేయాల్సి ఉంటుంది ఏదో సుదర్శన యాగము సుదర్శన యాగం ఎవరికి భయభీతులకు సుదర్శన యాగము లక్ష్మీ యాగము ఎవరికి కామదష్టులకు లక్ష్మీ యాగము అని అలా పెడతారు వాళ్ళు కాబట్టి మొత్తం ఊళ్ళో ఉన్న దంపతులందరూ ఇక్కడ అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుని పూజలవి చేస్తూ ఉంటారు ఇప్పుడు లక్ష్మీ యాగం చేశారనుకోండి ఈ లక్ష్మీ యాగం చేసిన వాళ్ళకి నేను ఇలా ఓపెన్గా చెప్పేస్తున్నాను మీరేమనుకోరు కదా ఎందుకంటే ఓ పుస్తకంలో రాసి పెట్టాను కూడా ఇది ఈ లక్ష్మీ యాగం చేసిన వాళ్ళకి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఇప్పుడు కలుగుతుంది మళ్ళీ జన్మలో కలుగుతుంది ఇప్పుడు కలగదు కానీ ఈ లక్ష్మీ యాగం చేయించినానికి ఇప్పుడే కలుగుతుంది అది గమనించారో లేదో వీళ్ళందరినీ పోగేసి ఒక వెయ్యి మందిని రిజిస్టర్ చేసి ఒక్కొక్క దంపతులో ఐదు వేలు కట్టాలి భేదవాళ్ళ చేత చేయించరు ఇప్పుడు భేదవాడు నేను దరిద్రం ఉండండి నా చేత లక్ష్మీయాగం చేయించండి నేను వెళ్ళాడు అనుకోండి ఆ గేటు ఆ పందిట్లోంచి బయటికి తోసేస్తారు అసలు నిజానికి లక్ష్మీయాగం ఎవరి చేసి చేయించాలి వాడి చేసి చేయించాలి వాళ్ళకే చేయించరు కొద్దో గొప్ప డబ్బు ఉండి అప్పు అపో సొప్పో చేసి లేకపోతే ఉన్న డబ్బుని రెట్టింపు చేసుకోవాలి నాలుగు రెట్లు చేసుకోవాలనే కోరిక గల వాళ్ళకి అయితే మళ్లీ జన్మలో మళ్ళీ ఇంత డబ్బు ఉంటుందో ఉండదో అనేటువంటి ఇన్సెక్యూర్ ఫీలింగ్ కలవాడిని పోగేస్తాడు వాళ్ళందరి దగ్గర చెరువు ఐదు వసూలు చేసి వీళ్ళందరి చేత సామూహికంగా లక్ష్మీయాగం ఒకటి చేస్తాడు స్త్రీ యాగం చేస్తే వీళ్ళందరికీ మళ్లీ జన్మలో ఆ శ్రీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది కానీ ఆయనకు మాత్రం ఇప్పుడే లభిస్తుంది ఇలా రాసిపెట్టాను నేను పుస్తకం తర్వాత అనుకున్నా ఈ పుస్తకం జనం మీద భావిస్తున్నాం మనం దీన్ని ఎవరైనా చూసి ఏదైనా అనుకుంటారేమో అని అనుకున్నాను అని భయపడ్డాను కూడా ఎందుకంటే మనం దీంట్లో ఈ కాంట్రవర్సీలో మనం ఎందుకు ప్రవేశించాం రానీ ఈ శ్లోకాలు చూస్తే ఎదురుకుండా ఉండే సమకాలీన సమాజము ఆ సమాజంలోకి బాగా లోతుగా వెళ్ళిపోయినటువంటి రాంగ్ మెసేజింగ్ని చూస్తే ఎవడో ఒకడు అనాలి కదా ఎవడో అనకపోతే ఈ రాజసనిష్ఠ రాజస తామస శ్రద్ధలకి ఎవడో ఒకడో మాట అనేసి అట్టి పెడితేనే అది శోభ అని నేను అంటున్నా నీకెవరో అనరు నేను ఎందుకనో భగవంతుడు నాకు పెట్టాడు ఈ ప్రారంభం నేను అంటున్నా కాబట్టి వీళ్ళు కామము రాగము బలము అది ద్వంద్వ సమాసం చేయండి భోగ్య విషయములపై కామముంటుంది కోరికలు ఉంటాయి ఆ కోరికలు తేరడం కోసం వాళ్ళు కర్మల్ని చేస్తారు ఇతరులను ప్రోత్సహించి చేయిస్తూ ఉంటారు అదంతా రాజశస్య శ్రద్ధ కింద పడుకుంది చాలా శ్రద్ధగా చేస్తారు ఈ పనులు రాజశస్య శ్రద్ధలో పడుకుంది తర్వాత రాగము రాగం అంటే ఏమిటి కామానికి రాగానికి తేడా ఏమిటంటే ఆల్రెడీ కోరుకుని సంపాదించుకున్న దానిపై ఉండే ఆసక్తికి రాగము పేరు ఇప్పుడు లేవు ఇంకా సంపాదించుకోవాలి వాటిపై ఉండే కోరికకు కామము అని పేరు సో కామ ఈజ్ అబౌట్ ద థింగ్స్ దట్ యూ డిజైర్ యట్ యూ డోంట్ హ్యావ్ రాగా ఈజ్ ది అటాచ్మెంట్ టు ద థింగ్స్ దట్ యూ హ్యావ్ ఎవ్రీఆర్ డిజైర్డ్ అక్వైర్డ్ అండ్ యూఆర్ ఆల్రెడీ పొజెసింగ్ ఇది కామరాగముడు ఇంకా బలము బలము అంటే బలశబ్దానికి హఠము దురాగ్రహము అని వ్రాసినారు అంటే మొండి తాను పట్టిన కుందేలకి మూడే కొమ్ములు అనేటువంటి ధోరణి తాను చేస్తున్న ఈ ఈ పెద్ద పెద్ద తపస్సులు ఉన్నాయో పెద్ద ఎత్తున చేస్తే ఈ తపస్సులు ఇవే సరైన సరైనవి సైలెంట్గా చేసి దాంట్లో ఏమీ విలువలేదు ఏకాంతంలో కూర్చొని ఆత్మనిష్టలో ఉన్నట్లయితే దానికి విలువలేదు మనం సమాజంలో పడిపోయి జనాల్ని సేకరించి డబ్బుని ప్రోగేసి పెద్ద కర్మలని పూజాధికమును చేసి తపస్సు చేసినట్లయితేనే దానికి విలువ ఈ తపస్సు అనేది కెమెరాల ముందు టీవీ ఛానల్స్లో ప్రసారమయ్యే విధంగా తపస్సు చేయాలి తప్ప ఎక్కడో రహస్యంగా మూల కూర్చుని తపస్సు చేస్తే ఉపయోగం అని ఈ విధంగా ఎవ్రీ సెన్స్ రాంగ్ దృష్టిని గట్టిగా పట్టు కూర్చుంటాడు అది బలమక్కడ హఠము దురాగ్రహము అని ఈ మూడు లక్షణములను కలిగి వీళ్ళు తపస్సులు చేస్తూ ఉంటారు కనుక వీళ్ళని మనం రాజస శ్రద్ధ తామస శ్రద్ధ అనే కేటగిరీలో వేయాల్సి ఉంటుంది చూద్దాం భాష్యకారులు ఏమంటారు అశాస్త్రవితం నా శాస్త్రవిహితం అశాస్త్రవితం అది ఆ మాత్రం నైతత్పురుష మనకి తెలీదా ఆయన ఎందుకు చెప్పాలేనా అలా సుమా ఎందుకంటే కొంతమంది బుద్ధివంతులు అశాస్త్రేణ విహితం అని చెప్పుకునే ప్రమాదం ఉన్నది అలా సమాసం చేయకూడదు సమాసం ఎలా చేయాలి ఇప్పుడు నా శాస్త్రం అశాస్త్రం అశాస్త్రేణ విహితం అశాస్త్ర విహితం తప్పు శాస్త్రేణ విహితం శాస్త్రవిహితం నా శాస్త్ర విహితం అశాస్త్రవితం అలా చేసుకోవాలి సమాసం అదే ఆయన చెప్తున్నది ఒక ఆయన ఉన్నారు నాతోటి ఏమని శంకర భాష్యం ఏముందండి అద్వేష్ట నా ద్వేష్ట అద్వేష్ట ఏముందండి దాంట్లో ఉన్నా మీకు మీకు అంతే అర్థమైంది మీరు కొంచెం పెద్దల దగ్గర శుశ్రూష చేస్తే తెలుస్తుంది ఊరికే ఇక్కడో మాట అక్కడో మాట వినేసిస్తే ఏం తెలుస్తుంది కాబట్టి అంత సరళము కాదు అశాస్త్ర విహితం అని వీడు అశాస్త్రీడ విహితం అని చేసేదంటే వాడికి తప్పు వాడికి అర్థం కాలేదన్నమాట ఆ దోషం ఉండకుండా ఉండడం కోసమని నా శాస్త్రవిహితం అశాస్త్ర విహితం ఘోరం క్రీడాకరంప్రాణి నాం అక్కడ శంకరులు ఘోర శబ్దాన్ని రెండు రకాలుగా వ్యాఖ్యానం చేస్తారు ఒకటి నేను చెప్పింది వాడు తన శరీరాన్ని తాను తాను హింసించేసుకుంటూ ఉంటాడు అది తరువాతి శ్లోకంలో రాబోతోంది అంటే అత దాన్ని అలా పెండింగ్లో పెట్టండి దాన్ని కూడా ఘోర తపస్సునే అంటారు ఇంకో రకమైన ఘోర తపస్సు ఏమిటంటే ఆ పశువుని తీసుకొస్తాడు అది మనం చూస్తూ ఉంటాం ఇక్కడ చాలా చోట్ల చూస్తూ ఉంటాం పశువుని తీసుకొచ్చి అమ్మవారికి బలం అంటాడు దాని తన మెడ కోసేస్తాడు అది ఆ రక్తమేమో రోడ్డు మీద పడుతూ ఉంటుంది దాన్ని తొక్కేసుకుంటూ ఈ భక్తులు అందరూ ప్రదక్షిణాలు చేసేస్తారు ఈ రక్తాన్ని తొక్కుకుంటూ ఈ భక్తులు ఉన్నారే అసలు ఏం వివేకం అసలు వాళ్ళు ఉన్న దరిదారులకు రానివ్వకుండా జాగ్రత్త పడతారు రక్తం తొక్కుకుంటూ తిరిగేస్తున్నాం ప్రదక్షిణం అసలు ఈ రక్తం లేకుండా ఉంటే బాగుంటుందేమో అని ఆలోచన వాడికి రాదు అలాగే మేకల్ని కోళ్ళని తెస్తూనే ఉంటారు కోసేస్తూనే ఉంటారు ఒకప్పుడైతే బర్రెల్ని కూడా కోసేస్తారు పెద్ద పెద్ద భర చావడానికి చాలా టైం పడుతుంది పెద్ద శరీరం దాండి దాన్ని వీడు కత్తితో పొడిచి పొడిచి పొడిచి చంపుతాడు ఎందుకు చేస్తున్నాడంటే దేవతకి ప్రసాదం కోసం చేస్తున్నాడు వీడు సపోర్ట్ చేసే మహాత్ములో కొంతమంది ఒక ఆయన పత్రికలో వ్యాసం రాశారు ఆ వ్యాసం అంతా సందర్భం నాకు నా కంటబడింది నేను స్పీడ్ రీడింగ్ చేస్తా పనికట్టుకుని ఈ పుస్తకాలకి నేనేమి సంపాదించేది ఉండదు నాకు కంటపడింది ఆ వ్యాసం చదివాను చదివితే అది కొంత గ్రాంథికమైన భాషలో వ్రాసిన వ్యాసం రాసిన ఆయన పండితుడే అది చదివితే నాకు దాంట్లో స్పష్టంగా ఏమను నాకేమైనా కనపడుతుందంటే ఆయన ఈ పశు సపోర్ట్ చేస్తున్నాడు అన్నట్టుగా ఉంటుంది ఈ పశువులను ఈ విధంగా ఈ బర్రెల్ని మేకల్ని పోసేసి అమ్మవారి పేరుతో అందులో అమ్మవారి పేరుతో అమ్మవారంటే మరి తల్లి హృదయం ఎలా ఉంటుంది ఈ పశువులను కోసేయటానికి తల్లి హృదయం అంగీకరిస్తుందా అది వీడు అసలు ఆలోచన ఉంటాయి కదా అలా కోసేసి చంపేస్తూ చంపేసి వీడేమో పూజలు విషిస్తూ ఉంటాడు దాన్ని ఘోరము ప్రాణులకు పీడను కలిగించేది దాన్ని ఘోరము నేను నా స్వార్థం అనుకోండి ఏమనుకోండి నేను ఈ ఘోర సిద్ధానికి ఇంకో అర్థం చెప్పాను మీరు ఎవరినైనా భోజనానికి పిలిచారనుకోండి మేము వాళ్ళ సత్యనారతం చేసుకుంటున్నాం భోజనానికి రమ్మని పిలిచారనుకోండి వాళ్ళని రెండు గంటల దాకా మార్చి మార్చి ఆ తర్వాత భోజనం పెట్టారనుకోండి దాన్ని కూడా ఘోరమనే అనాల్సి ఉంటుంది మీరు ఎవరినైనా స్వాములను కానీ పెద్దల వాళ్ళని పెద్ద కొంచెం వయసు వాళ్ళని మీరు వ్రతానికి చేసుకుంటున్నామని పిలిస్తే అయ్యా మీకు భోజనం ఎన్నింటికి కన్వీనియంట్ అని అడగాలి అంటే పదకొండున్నర పన్నెండు అయితే ఆ కన్నీటర్ ఆయన చెప్పారనుకోండి ఓ పావు గంట ముందే మీరు వ్రతాన్ని ముగించి ఆయనకు భోజనం పెట్టాలి కానీ మీరు ఒంటి గంటన్నర ఇంకా మూడో అధ్యాయంగా అవుతున్నాడని అలాగే రెండు అయిపోయేదాకా దాన్ని సాగతీసి అప్పుడు తిండి పెడితే వాళ్ళు నకనకలాడిపోయి ఈ వచ్చిన జనులందరూ పిల్లలు తిండి కోసం ఏడుస్తూ పిల్లలకి పెట్టకూడదు ఎందుకంటే దేవుడికి నైవేద్యాలు ఉంటాయి కదా మళ్ళీ అంతా ఇం తర్వాత పునఃస్పూజ అంటాడు ఇంక అయిపోయిందిలే బాబు ఇంకా వడ్డిస్తాయేమోంటే పునఃపూజ అంటాడు పునఃపూజ ఏదో పునరాధానం అన్నట్టుగా వైదిక కర్మల్లో పునరాధానం అని ఒకటి ఉంటుంది దాని నుంచే వచ్చి ఉంటుంది పునఃపూజ ఎందుకు పునఃపూజ ఎందుకు ఇప్పుడేగా పూర్తి పూజ పూజ చేసావు వడ్డించు అది పొద్దున్న పూజ ఇప్పుడు మధ్యాహ్న పూజ చేయాలి పునఃస్పూజ ఇది పన్నెండున్నరకి పూజ పూర్తి అయితే అది పొద్దున్న పూజ మళ్ళీ ఒంటి గంటలు చేసి పూజ మధ్యాహ్న పూజ ఈ రకంగా జనాలని హింస పెట్టడం దీన్ని ఘోరము అని అనడానికి అవకాశము గలదది నా వ్యక్తిగతమైన వ్యాఖ్యానం అది ఆత్మనశ్చరులకు హింసను పెడతాడు తనకి తాను కూడా హింసని పెట్టుకుంటాడు అలాంటి తపస్సు తపహ తప్యంతే నిర్వర్తయంతి ఎవరైతే ఇటువంటి తపస్సును చేస్తూ ఉన్నారో ఏ ఏ జనులైతే ఇటువంటి తపస్సును చేస్తున్నారో తేచ వారు ఇంకా ఏమిటి వారు దంభాహంకార సంయుక్త దంభము అహంకారములతో కూడి ఉంటారు దంభ అహంకారశ్చంహంకారౌ అది ద్వంద్వ సమాసం ఆ రెండింటితోటి కూడి ఉంటారు ఆయనకి రెండు మంచి లక్షణాలు ఉంటాయి ఈ తపస్సు చేసేవాడికి ఏమిటి ఒకటి దంభమును ఇంకోటి అహంకారము అసలు ఘోరమైన తపస్సు చేస్తున్నాడంటే అది దంభం కోసమే చేస్తాయి దంభం ఉందంటే అది అహంకారంతో పాటుగానే ఉంటుంది అహంకారం లేనివాడి ఎందు దంభం ఉండదు తాభ్యాం సంయుక్తా దంభాహంకార సంయుక్తా అక్కడికి ఆపదం పూర్తయింది కామరాగ బలాన్విత కామశ్చ రాగశ్చ కామరాగవు అది ద్వంద్వ సమాసం కామం అనేది మన దగ్గర లేని వాటిని మనం కోరుకోవడం రాగం అనేది మన దగ్గర ఇప్పటికే సంపాదించుకున్న వాటిపై ఆసక్తి నా దగ్గర ఉన్నదాన్ని గట్టిగా పట్టుకుని నా దగ్గర లేనిదాన్ని లాగుతూ ఉంటారు ఇది ఒకటి కామము రెండు లాగడం కామము ఉన్నదాన్ని పట్టుకోవడం ఆసక్తి అలాగే ఈ రెండింటితోటి కూడి ఆ రెండింటి నుంచి ఓ బలం వస్తుంది తత్కృతం బలం ఇప్పుడు కోరికున్నవాడికి ఉండే బలము ఏ కోరికలు లేనివాడికి ఉండదు కోరికున్నవాడు లేచి పరుగులు తీస్తాడు కొరికి తీర్చుకోవాలి కదా పరుగులు తీస్తాడు కోరిక లేనివాడు ఏం చేస్తాడు విశ్రాంతిగా ఉంటాడు ఇప్పుడు సినిమా చూడాలనే కోరిక ఉందనుకోండి ఒంటి గంటకి మండు టెండలో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో పరిగెత్తిపోతాడు ఆలసిన చక్కటిపల్లి గౌరస్తానికి పోతాడు ఆ మండు జెండలో అదే సినిమా చూడాలనే కోరిక లేనివాడు ఏం చేస్తాడు చక్కగా నేడన భోజనం చేసి నేడలో విశ్రాంతి తీసుకుంటాడు కోరికకి ఒక పిచ్యులర్ ఎనర్జీ ఉంటుంది ఈ మాట ఈసార్లు ఎందుకు చెప్తున్నానంటే జనాలు ఈ ఎనర్జీని చూసి ఇంప్రెస్ అయిపోతూ ఉంటారు అవి బాబు ఆయనకి ఎంత ఎనర్జీయో అని ఇంప్రెస్ అయిపోతారు